తెలుసుకోవడం వేరండి అనుభవానికి తెలుసుకోవడం వేరు మీకు ఈ ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ ఈ ఇష్యూ ఉంటుంది ఈ సమస్య ఉంటుంది కొంతమంది ఈ సమస్యను ఒప్పుకోరు వాళ్ళు ఏమంటారంటే తెలుసుకోవడమే అనుభవానికి రావడము ఆ అని కొంచెం మొండుగొట్టు పడతారు దీని మీద చాలా విచారాలను నేను చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను అయితే తెలియడం అన్నది బుద్ధి యొక్క స్థాయిలో ఉంటుంది ఇది బౌద్ధికమైన జ్ఞానం అనుభవానికి రావడం అన్నది బుద్ధి కంటే లోతైన స్వరూపంలో కలిగే జ్ఞానం కాబట్టి మీకు జ్ఞానంలో రెండు అంశం రెండు లెవెల్స్ ఉంటాయి మామూలుగా ప్రపంచానికి బ్రహ్మాండానికి సంబంధించిన జ్ఞానం అంతా అంటే అనాత్మ జ్ఞానం ఎంత అదంతా బుద్ధి ఉంటుంది కానీ స్వరూపానికి సంబంధించిన జ్ఞానము బుద్ధి ఎందు ఉండొచ్చు లేక స్వరూపమునందు ఉండవచ్చు బుద్ధి ఎందు ఉన్న జ్ఞానము స్వరూపంలోకి కనుక వెళ్ళకుంటే ఆ జ్ఞానము వల్ల వారికి మోక్షము రాదు మోక్షం రాకపోగా కొనే సంసార భారమైనా ఏ కొద్దైనా అది కూడా ఉండదు పైగా కేవలము పాండిత్య జ్ఞానము ఉండి బుద్ధి పాండిత్యము ఉండి అంతతోటి ఆగిపోయినట్లయితే అది స్వరూపంలోకి వెళ్ళకపోయినట్లయితే నేను పండితుడను అనే అహంకారం పుడుతుంది అహంకారం పుట్టి తనతో సమానమైన పండితులు కాని వారి ఏడల నిరాదరణ భావం పుడుతుంది వీళ్ళకి రాదు వాళ్ళకి రాదు అనేటువంటి నిరాదరణ బయలుదేస్తుంది తర్వాత తనకంటే ఉన్నతమైన పాండిత్యంగల వాడి ఏడల అసూయ బయలుదేస్తుంది తనతో సమానమైన పాండిత్యం గల వాని ఈడల స్పర్ధ పోటీతత్వం బయలుదేరుతుంది ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయి ఎప్పుడు బుద్ధి లెవెల్లో ఆగిపోయి స్వరూపంలోకి వెళ్ళకపోయినట్లయితే పెర్కొలేషన్ అంటారు ఆగిపోయి స్వరూపంలోకి పెర్కొలేట్ అవ్వకపోయినట్లయితే ఆ జ్ఞానము దాని వలన అనేక దోషాలు వస్తాయి ఉపకారం లేకపోగా ఉపకారం అవుతుంది దీన్ని స్వామి రామతీర్థ ఏమన్నారంటే డిస్ప్రిప్సియా డిస్క్రిప్ చేయమని ఇంగ్లీష్ పడం మెడికల్ వర్డ్ ఇప్పుడు రాత్రి తిన్న ఆహారము పెట్టిలో పెట్టిన వస్తువులాగా అలాగే ఉందనుకోండి ఏమీ మార్పు చేర్పు ఏమీ లేకుండా కదలకుండా అలా స్థిరంగా ఉండిపోయింది అనుకోండి తిన్న ఆహారం అప్పుడు ఏమవుతుంది మీకు రాత్రి ఎన్నింటికి చక్కగా బిర్యానీలు అవి శుభ్రంగా మంచి మసాలా వేసుకుని తినేసి పడుకుని అది ఏమీ మార్పు లేకుండా అలాగే స్థిరంగా ఉండిపోయిందనుకోండి అప్పుడు ఏమవుతుంది కూర్చోవడం కాదు ఇంకా మురళి గారు కింద కంఫర్టబుల్ గా ఉండగా అది కంఫర్టబుల్ గా ఓకే అయితే పర్వాలేదు నేను మొన్న నోటీస్ చేశాను హీఈ్ కంఫర్టబుల్ వైల్ సీట్ ఏ దర్శ ఐ డి నాట్ ఆఫర్ హిమ్ సీట్ ది అదర్ డే అదర్ డే వీ హీట్ టు వీరభద్రుడి గారికి ఆఫర్ చేశాను ఎందుకంటే ఆయన కూర్చోలేదు కింద నేను మురళి గారిని కూడా నోటీస్ చేశాను అండ్ ఐ ఫౌండ్ దట్ హీజ్ వెరీ కంఫర్టబుల్ వైల్ సీట్ సౌ చేసో పంచదశ మీద జనాలకి ప్రీతి కొంత పెరిగిందా అనిపిస్తోంది పంచదశ చాలా ప్రధానమైనది నాకు పంచదశ మీద ప్రీతి ఏమిటి తెలుసునండి నర్సరావుపేట దగ్గర ఒక చిన్న గ్రామం ఉండే రెండు వందల క్రితం ఒక సన్యాసి గ్రామానికి వచ్చేవారు వచ్చారు ఆయన ఆ గ్రామానికి ఏదో ఒక పీరియడ్ లో వచ్చి రెండు నెలలు ఉండి ఆయన్ని పంచదశి పాఠం చెప్పమని అడిగారు అక్కడ వాళ్ళని ఆయన పంచదశి రోజు ప్రవచనం చెప్తూ ఉండేవారు పూర్వం వాళ్ళు అలా చెప్పేవారు వివేక చూడామని పంచదశి ప్రవచనాలు చెప్పేవారు ఇప్పుడు మీకు వివేక చూడామని పంచదశి ప్రవచనాలు కనపడవు ఎందుకంటే విని వాళ్ళలో అటువంటి గాఢశీలత లేదు అని మనం ఉండవచ్చు చెప్పేవాళ్ళు ఎందుకంటే మీకు ఇప్పుడు వివేక చూడమని శ్లోకం చెప్పడానికి మొదలుపెట్టారనుకోండి ఏదో మొదటి నాలుగు వాక్యాలు నడుస్తున్నాయి ఇంకా తర్వాత ఏమి ఉండదు చెప్పడానికి గమనించారు ఇప్పుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ చెప్పండి దాని గురించి ఏదో ఐదు నిమిషాలు పది నిమిషాలు చెప్పేప్పటికీ అయిపోతుంది మీ దగ్గర ఇంకా సఫ్ఫే ఉండదు చెప్పడానికి ఏం కాబట్టి పీపుల్ డోంట్ విల్చే టు దాట్ అలా కాకుండా మీరు చక్కగా ఏదో చరిత్ర ఏదో ఉపన్యాసం చెప్పడం ప్రారంభించారనుకోండి ఇప్పుడు వెంకటేశ్వర మహాత్మ్యం చెప్పడం ప్రారంభించారనుకోండి లేకపోతే దేవి మహార్త చెప్పడం ప్రారంభించారనుకోండి పదమూడు అధ్యాయాల కథలు ఉంటాయి కాబట్టి అలా చెప్తూ ఉండ పూర్వం పంచదశి చెప్పేవారు ఒక మహాత్ముడు వచ్చి చెప్పేవారు చెప్తూ ఒక వైష్ణవుడు ద్వైతి వైష్ణవుడంటే ద్వైతి అంటే ఏంటంటే నామాలోవి పెట్టుకుని నామాలోవి పెట్టుకున్నట్టంటే ఒక రకమైన ఒక విలక్షణమైన మత విశ్వాసాలతో ఉంటాడని అర్థం వైష్ణవుడ ఒక విలక్షణమైన మత విశ్వాసములు నిండా కళ్ళు ఉంటాడు వైష్ణవుడు అంటే సింపుల్గా ఏమి ఉండడు చాలా చాలా కాంప్లెక్స్గా ఉంటాడు కాఫీ డికాషన్ లాగా ఉంటాడు చాలా కాంప్లెక్స్గా ఉంటాడు అంతఃకరణ కాఫీ డికాషన్ లెవెల్లో ఉంటున్నాయి మంచి చెడు అంటారు లేదా చాలా కాంప్లెక్స్గా ఉంటుంది వైష్ణవుడు ఆయన అలా నడిచి వెళ్తే సాయంకాలం పూట ఏమిటి ఇక్కడ ఏదో సంస్కృతం చదువుకున్న ఆయన వాళ్ళందరూ సంస్కృతం చదువుకుంటారు కదా పండితులు కదా వెళుతూ ఏమిటోని వెళ్ళడానికి కూర్చున్నాడు కూర్చుంటే ఇది కంటిన్యూ టూ లేచారు ఇంకా నెక్స్ట్ డే నుంచి ప్రతిరోజు గంటన్నరసేపు పంచదశి క్లాసులు రావడం ప్రారంభించారు మొత్తం పంచదర్శి అంతా పాఠం పూర్తయ్యేపటికీ అయన అద్వైత సిద్ధాంతంలోకి వచ్చేసే ఉంటాయి ఆయన పేరే బెల్లంకొండ రామరాయకవి ఆయన ఫోటో ఉంది బెల్లంకొండ వారికి అప్పటికి ఫోటోలు వచ్చాయి ఫోటో ఇస్ వెరీ ఓల్డ్ ఆ ఫోటోలో ఆయన నామాల్లో ఉంటాయి నామం ఉండొచ్చు తప్పే ఉంది నామం పెట్టుకోవడంలో తప్పే ఉంటుంది ఇప్పుడు సినిమాల్లో అడ్డంగా మార్చే అడ్డంగా ఉన్నది నిలువుగాను నిలువుగా ఉన్నది అడ్డం కాను మార్పులు జరుపులు ఎలా ఉన్నదో అలా ఉంటుంది ఎవరి అలవాటు వాళ్ళది కాబట్టి సో పంచదశి అంత విలువైనటువంటి టెక్స్ కాబట్టి సో డిస్ప్యూట్స్ ఇయా మీరు తిన్న ఆహారము అది జీర్ణం కాకపోతే విషమవుతుంది సో స్వామి రామతీర్థం ఏమన్నారంటే వేదాంత పాండిత్యం కనుక జీర్ణం కాకపోతే అంటే అనుభవానికి రాకపోతే దానికి ఆయన మెంటల్ డిస్ప్యూట్ సియా పేరు పెట్టాడు వాడు అహంకారిగా తయారవుతాడు అంటే ఆ పాండిత్యము అది జ్ఞానాన్ని ఆత్మస్వరూప జ్ఞానాన్ని ఇవ్వడానికి బదులుగా అహంకారము ఇత్యాది దోషములను కలిగిస్తుంది ఏ విధంగా జీర్ణము కాని ఆహారము దోషాలని విషాన్ని కలిగిస్తుంది ఆ విధంగా కాబట్టి దేర్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ ఇంటలెక్ట్ అండ్ దేర్ ఈజ్ ఎ లెవెల్ ఆఫ్ వన్స్ ఇన్నర్ అండర్స్టాండింగ్ ఆర్ యూ కెన్ యాజ్ అనుభూతి ఆ లెవెల్ వేరు బుద్ధి స్థాయిలో తెలియక కంటే కూడా అనుభూతి అన్నది మరింత లోతైనటువంటి విషయం ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఆకలి వేస్తూ ఉంటుంది వాడికి ఆకలి వేస్తూ వాడికి కుక్ బుక్ ఇచ్చి కుక్ బుక్స్ ఉంటాయి దాంట్లో మంచి చాప్టర్ ఆఫ్టర్ ఛాప్టర్ అనేక మంచి మధురమైన పదార్థాలను ఎలా తయారు చేయాలో పుస్తకాలు ఉంటాయి కుక్ బుక్స్ ఉంటాయి ఆ పుస్తకం ఇచ్చి చదువుకోండి మీరు చాప్టర్ మొదటి చాప్టర్ పూర్తి చేయండి తర్వాత రెండో చాప్టర్ పూర్తి చేయండి తర్వాత మూడో చాప్టర్ పూర్తి చేయండి అనిచ్చారనుకోండి దానివల్ల వాడు ఆకలి తీరుతుందా వాడు కొంచెం ఓపికబడి చాప్టర్లు పూర్తి చేసినా కూడా ఇంకా ఆకలిగానే మిగిలిపోతుంది ఆకలి తీరదు కాబట్టి బుద్ధి ఎందు పాండిత్యం వచ్చినప్పటికీ స్వరూప జ్ఞానంలోకి కనుక అది పరిపక్వతలోకి రాకపోయినట్లయితే వాడు కృతార్థుడు ఎన్నటికీ కాదు అంటే అని చెప్తనే వేదాంత శాస్త్ర పండితులు కూడా కొన్ని సందర్భాల్లో అకృతార్థులుగానే మనకి దర్శనమిస్తూ ఉంటారు మనకి తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళని చూడగానే వీరైతే కృతార్థులు కాదు అని తెలిసిపోతూ ఉంటుంది కాబట్టి అనుభవంలోకి తీసుకురావాలి అనుభవానికి రావాలి తర్వాత ఇంటలెక్ట్ అంటే బుద్ధికి సంబంధించి అదే అత్యావశ్యకము ఇప్పుడు పాఠమంతా కూడా లాజికల్గా ఉంటుంది అంటే యుక్తియుక్తంగా ఉంటుంది ఆ యుక్తి అన్నది ఒక లాజిక్ నేను లాజికల్గా మాట్లాడలేదనుకోండి సపోజ్ నేనేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం ప్రారంభించాననుకోండి లేకపోతే ఒక తలా తోక లేని కథ చెప్పడం ప్రారంభించాననుకోండి మీలో చాలామంది జారుకుంటారు తప్పుకుంటారు అక్కడి నుంచి చాలామంది తప్పుకుంటారు మీరు చక్కగా క్లాసులో కూర్చున్నారంటే హేతు ఏమి యుక్తియుక్తమైన ప్రవచనము వెనుకనే మీరు కూర్చుంటున్నారు కాబట్టి ఇక్కడ లాజిక్ అన్నది అవసరం లాజిక్ అన్నది ఇట్ ఈస్ ద మీడియం ట్రూచ్ వీ కన్వే ద మెసేజ్ లాజిక్ని స్పూన్తో పోల్చారు ఇప్పుడు స్పూన్ తోటి మందు తాగుతారు కదా స్పూన్లో పోసుకొని మందు తాగుతారు ఆ మందు తాగుతారు మీరు స్పూన్ తాగరు స్పూన్ ఉపయోగిస్తారు సపోజ్ స్పూనే తాగేశారనికోట అయ్యో నా హడావిడిలో కళ్ళగోడు మీద తగింది చెయ్యి ఓకే సపోజ్ మీరు మందు తాగమంటే స్పూన్ తాగేశారనుకోండి మందు తాగమంటే మందు తాగడం మానేసి మందు ఉలకపోసుకుని స్పూన్ తాగేశారనుకోండి అప్పుడు ఏమవుతుంది సర్జరీ చేయాల్సి కాబట్టి స్పూన్ తాకపోవడదు మందే తాగాలి స్పూన్ ఉపయోగించాలి ఆ విధంగా లాజిక్ను ఉపయోగించి తత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవాల్సి కనుక సో అటువంటి మాట ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం మీరేం చేయాల్సి ఉంటుందంటే ఆ సాక్షిస్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని గురించి తెలుసుకోవాలి అప్పుడు ఫస్ట్ అండర్స్టాండ్ తెలుసుకోవడం అనేది ఎలాగ ఉంటుంది అంటే యుక్తియుక్తమైనటువంటి విచారము శాస్త్రీయమైన విచారము రూపంగా ఉంటుంది తెలుసుకోవడం అన్నది అలా ఉంటుంది శాస్త్రీయమైన విచార రూపంగా ఉంటుంది అటువంటిది అవసరం అది లేకపోతే చాలా అశాస్త్రీయంగా తయారవుతుంది నేను వచ్చే ముందు చిన్న ప్రోగ్రాం చూశాను ఇదో సంస్కారం ఆస్థ ఇటువంటి ఛానల్స్ ఉన్నాయి అటువంటి ఒక ఛానల్ కొద్దిసేపు ఏదో ప్రోగ్రాం ఉంటే అసలు ఎవరికి నడుస్తుందో అని అనుకోకుండా చూశాను దాంట్లో ఒక ఆయన హీఈ్ ఎ యంగ్ మ్యాన్ యంగ్ అంటే కైండ్ ఆఫ్ థర్టీస్ ఫర్టీస్లో ఉంటాడు అండి ఫర్టీస్ కూడా నా థర్టీస్లో ఉంటాడు ఏదో నామం ఏదో తెచ్చాడు ఆ తర్వాత ఆర్కెస్ట్రా ఉంది హార్మోనియం అవి ఉన్నాయి రాధే రాధే అంటున్నాడు థౌజండ్ పీపుల్ ఆర్ సిటింగ్ సో గోపి ఒక హరయకు చూలి ఆహా అనగానే హార్మోని టింగి టిగిటి ఏం వైలింగ్ టింగ్ అని అంటున్నాడు ఇంకేమన్నా అంటాడేమో అలాగే వెయిట్ ఇంకేమో అనలేదు అంటే అన్నాడు ఐదు నిమిషాల్లో అన్న మాట్లాడుతుంటే గోపి యోగ హృదయకు చూరియా అని ఇంకా ఇంకా ఏమన్నాలో తోసలేదండి రాధే రాధే అనేది అందరూ కూడా రాధే రాధే అని తప్పట్లు కొట్టారు తర్వాత ఆర్కెస్ట్రా నడిచింది ఏమండి అక్కడ చిన్న ఏరియా డ్యాన్స్ కోసమని సెపరేట్గా పెట్టారు ఈ ఉత్సాహం ఎవరైనా వచ్చిన వాళ్ళు లేచి వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఉంటారు లైక్ మీకు క్లబ్బుల్లో డ్యాన్స్ ఫ్లోర్ అనేది ఉంటుంది ఇది అమెరికా నుంచి దిగుమతి అయింది ఈ సంస్కారం ఇది వెస్ట్రన్ సంస్కారం అది వెస్ట్రన్ సంస్కారంలో ప్రతి సందర్భంలోనూ డ్యాన్స్ ఉంటుంది ఇప్పుడు మీ ఇంట్లో వివాహం అయింది అనుకోండి ఆ వివాహ సందర్భంలో మీరు రిసెప్షన్ ఇస్తారు కదా ఆ రిసెప్షన్లో అందరూ భోజనాలు చేసిన తర్వాత చక్కగా అందరూ డ్యాన్స్ చేస్తారు వచ్చిన కపుల్స్ అందరూ డ్యాన్స్ చేస్తారు అంజ్ యూ హూ ప్రొవైడ్ బ్యాంక్ పెట్ట హాలో ఏదో ప్రొవైడ్ చేస్తే అక్కడ ఖాళీ ప్రదేశం ఒకటి అట్టబెట్టాలి డ్యాన్స్ ఫ్లోర్ అట్టబెట్టాలి అట్టబెడితే అక్కడికి వెళ్ళి వీళ్ళందరూ యువతీ యువకులు వచ్చి డ్యాన్స్ చేస్తారు ఇది అక్కడి వచ్చింది ఇక్కడ ఈ రాధే రాధే వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తున్నారు అందరూ కాదు కొంతమంది ప్రత్యేకంగా ఇగో ఇటువంటి దానివల్ల ఏమైపోతుందంటే ఒక ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది సమాజంలో very unfortunate that such things gain celebrity and then they become popular and then they come to define a religion a culture this is not a good development unfortunate development i am saying so ala gaakundaga అలాగంటే ఊరికే ఏదో సందర్భం లేకుండా తలతోకాలు లేని మాట్లాడి ఏదో మాట్లాడడం అది కాదు అక్కడ విషయం యుక్తియుక్తంగా మీరు తెలుసుకోవాలి అది ఫస్ట్ స్టెప్ ఆ లాజిక్ అనేటువంటి స్కూన్ తోటి ఆత్మ విచారమును మీరు యూహో టు యూహోటు టేక్ ఇట్టమైన విచారాన్ని చేయాల్సి ఉంటుంది చేసి ఫస్ట్ స్టెప్ దెన్ మనన నిధిధ్యాసనములోని మహర్షులు బాగా ఆలోచన చేసి పెట్టారు మీరు లాజికల్గా శ్రవణం చేసి శాస్త్ర శ్రవణం చేసి తెలుసుకున్న విషయాన్ని మరి ఇంకా లాజిక్ ఆ లాజిక్నే కొనసాగిస్తూ మీరు దాన్ని మననం చేయాలి మననం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ లాజిక్ ప్రీతిగా మారుతుంది మీరు దాన్ని ఎలా మననం చేస్తూ ఆ లాజి లాజికల్ లెవెల్లోంచి ప్రీతి అనే లెవెల్లోకి మారుతుంది అంటే హెడ్లోంచి హార్ట్ లోకి వస్తుంది దట్ దట్ కన్వర్షన్ టెక్స్ ప్లేస్ దీన్ని రమోహన్ శ్యాణ్ గారు అంటే కింద నుంచి పైకి వెళ్ళడం అని అంటారు ఈ ఈ తంత్ర దాంట్లో కింద నుంచి పైకి పోవడం అంటారు పైన ఉండాలి కింద నుంచి పైకి వెళ్ళట్లేదు పైన ఉన్నది కిందకి రావాలని చెప్పారు అంటే హెడ్లో ఉన్నది హార్ట్ లోకి రావాలి లాజిక్ లోంచి లవ్ లోకి వెళ్ళాలి లాజిక్లో లాజిక్ని పర్షూ చేయకూడదు లాజిక్ని మనం ఉపయోగిస్తాం అది లైక్ ఏ స్పూన్ మందు వేసుకుందుకు స్పూన్ వాడినట్టుగా లాజిక్ని ఆ తత్వాన్ని తెలుసుకుందుకు ఒక సాధనంగా వాడతాం తప్ప లాజిక్ తోటి రోజుని పూర్తి చేయకూడదు మననం చేసినప్పుడు లాజిక్ బికమ్స్ లా ఉంది మీరు కనుక వివేకానంద చదివారనుకోండి మీకు ప్రీతి నిర్మాణం అవుతుంది రామతీర్థ చదివారు అనుకోండి ఒక ప్రీతి నిర్మాణం అవుతుంది నేను మీకు అనుభవం చెప్తా ఒకప్పుడు నేను ఇంగ్లీషు సాహిత్యం బాగా చదివేవాడిని ఇంగ్లీషే కాదు తెలుగే కాదు అనేక రకముల సాహిత్యం చదివేవాడిని లైక్ షార్ట్ స్టోరీస్ లయూ స్టోరీ తెలుగులో మంచి కథలు కథానికలు రాసిన ఉన్నారు శివా సుబ్రహ్మణ్య శాస్త్రి పేరు నేను అనేక పర్యాయం అంటూ మీరు వేణుంటారు ఆయన చాలా చక్కటి కథానికలు రాసిన మునగాడు అలాగే ఇంకా వెళ్ళేవాళ్ళు కూడా మంచి మంచి కథలు రాశారు ఇంగ్లీష్లో అయితే సోమరసెట్ మా ఆయన యొక్క షార్ట్ స్టోరీస్ అమేజింగ్ స్టోరీస్ చాలా అద్భుతమైనటువంటి గాథలను ఆయన రాసినాడు అలాగే ఇంకా వెళ్ళేవాళ్ళు రచయితలు రాశారు అవన్నీ చదివివాడిని తర్వాత ఇంకేదో సాహిత్యం చదివివాడిని ఏదో సాహిత్యం కనపడ్డ సాహిత్యంలో చదివే ఉత్సాహం ఉండేది ఈ మధ్యకాలంలో అసలు ఇంక ఈ కథలోకి చదవాలంటే ఉత్సాహం కావట్లేదు ఇంకా చదవడం వస్తే అది రామతీర్థ ఇత్యాది ఆత్మస్వరూప వివేకానంద శ్రీరామకృష్ణుడు వారి బోధలు ఇటువంటి ఆత్మస్వరూపానికి చెందినవే చదువు బుద్ధి తప్ప ఇంటి కథలో అవి అంటే ఏవైంది చదివిందే కదా పాఠం చెప్ప చెప్పినా అదే చదివినా అదే విసుగు పుట్టదా విసుగు పుట్టడం కాదు ప్రీతి పుడుతుంది విసుగు పుట్టే ప్రసక్తి లేదు ప్రీతి ఉదయిస్తుంది కాబట్టి ఆ లాజిక్ నుంచి లవ్ లోకి మీరు ఎప్పుడైతే తీసుకెళ్తారో దెన్ యు ఆర్ రెడీ ఫర్ నిదిధ్యాసనం అప్పుడు నిదిధ్యాసనంలో ఈ శ్రవణ మననములనే సాధనముల ద్వారా లాజిక్ ని అండర్స్టాండింగ్ ని దాటేసి బుద్ధి స్థాయిని దాటేసి భాష యొక్క స్థాయిని బుద్ధి యొక్క స్థాయిని దాటి మీరు స్వరూపంలోకి వెళ్ళిపోతారు అది మాట్లాడుతున్నారు పంచకోశ పరిత్యాగే సాక్షి బోవశేషం స ఏ సూన్యత్వంత దుర్ఘటం మళ్ళీ శూన్యవాదం ఒకటే మామూలుగా శంకర భగవత్పాదులు కానీ విద్యార్ణ్యులు కానీ సమయం వచ్చినప్పుడల్లా శూన్యవాదుల మీద ఒక మట్టిగా ఉంటారు ఎందుకంటే ఒకప్పుడు శూన్యవాదం ఉండేది ఈ మధ్యన కూడా కొంత శూన్యవాదం ప్రచారంలోకి వచ్చింది ఎప్పుడు ఇది ఎలా ఉంటుందంటే బాగా పదునైన బుద్ధి గలవాడు పదును పెట్టిన బుద్ధి సూక్ష్మమైన బుద్ధి గలవాడు పోతే పోతాడు లేకపోతే శూన్యవాదంలోకి పోతాడు అంతే తప్ప ఈ ద్వైత ప్రపంచం నిత్యాన్ని తెలుసుకోవటానికి వాడికి పెద్ద కష్టమేమి కాదు ఈ ద్వైత ప్రపంచం అంతా సత్యం అని తెలుసుకోవాలంటే వాడు మతమౌద్ధ్యంలో మునిగిన వాడు అయి ఉండాలి వాడు మతమౌద్ధ్యంలో పడిపోవాలంటే అప్పుడు మాత్రమే ద్వైత ప్రపంచం సత్యం అని అనుకోగలుగుతాడు తప్ప వాడు సూక్ష్మమైన పరిశీలన అలవాడైనట్లయితే ఒక్కటిసారి సైంటిఫిక్ అండర్స్టాండింగ్ తీసేయచ్చు తలుపు తలుపు తీసేసినా పర్వాలేదు సైంటిఫిక్ అండర్స్టాండింగ్ అలవాడైతే ఈ ద్వైతంలో పడి ఉండలేడు అది సంభవం కాదు కాబట్టి శూన్యవాదంలోకి వెళ్ళిపోతారు ఈ సమస్య అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఇప్పుడు కూడా ఈ విపా విపాసనా మెడిటేషన్ ఉంటుంది సెంటర్ షో ఉంటుంది నన్ను సలహా అడుగుతూ ఉంటారు ఎవరు విపాసనా మెడిటేషన్ నుంచి మీరు వెళ్ళమని సలహా చెప్తారని నేనంటాను ప్లీజ్ డూ ఇట్ అని చెప్తాను బికాస్ ద మెడిటేషన్ పర్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ పైగా విపాసనా మెడిటేషన్ అని భగవాన్ బుద్ధుడు లోకానికి అందజేస్తున్నాడు ఇంజాక్స్ మీ గో టు దాట్ బై ఆల్ మీన్స్ గో వాళ్ళు అక్కడ శూన్యవాదాన్ని బోధించే ప్రయత్నం చేస్తారు మెడిటేషన్ టెక్నిక్స్తో పాటుగా శూన్యవాదాన్ని కూడా బోధించే ప్రయత్నం చేస్తారు ఆరంభం ఫస్ట్ టైం ఫస్ట్ టైప్ ఆఫ్ కోర్స్ ఉంటుంది టెన్ డేస్ కోర్సు దాంట్లో వాళ్ళు శూన్యవాదం కొద్దిగానే చెప్తారు అక్కడ అంతసేపు మెడిటేషన్ మీదనే ప్రభుత్వం ఉంటుంది సో గో టు దాట్ అండ్ లెర్న్ ఆల్ దోస్ టెక్నిక్స్ దట్ ఈ వాళ్ళది అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది అది నీకు ఎందుకంటే అడ్వాన్స్డ్ కోర్సులో వాళ్ళు నాగార్జున కార్యకలు శూన్యవాదము అవి బోధించే ప్రయత్నం చేస్తారు దట్ యూ షుడ్ అవాయిండ్ యూ షుడ్ నాట్ బికమ్ ఐ విక్టిమ్ ఆఫ్ శూన్యవాద అని నేను సలహా కాబట్టి మీరు కూడా ఎక్కడైనా విపాసనా మెడిటేషన్ చూసినట్లయితే న్యాచురల్లీ అది మీకు ఆకర్షణగా ఉంటుంది బికాస్ ఇట్ ఈస్ వాల్యుయేబుల్ థింగ్ ఇట్ ఇస్ అందుకే కథా కాకరకాయలాగా ఉండదు తల తోకా లేకుండా ఉండదు చాలా ఆర్గనైజ్డ్గా మనస్సు గురించి చెప్తే వీళ్ళు చెప్పాలి అన్నంత బాగా చెప్తారు అని స్టడీ చేసుకుంటారు వాళ్ళు ఇక్కడ రామ్నాథ్ గోయన్క గారు ఉన్నారంటే మహా విద్వాంసుడైనా ఆ బౌద్ధ బుద్ధిజంని బాగా స్టడీ చేసినటువంటి పండితుడై కాబట్టి వాళ్ళు మాట్లాడడం ప్రారంభిస్తే చాలా లాజికల్గా చాలా అట్రాక్టివ్గా మాట్లాడతారు కాబట్టి యు బయాల్ మీన్స్ విపాసన మెడిటేషన్ చేయండి లేదు కానీ శూన్యవాదాన్ని మాత్రం అంటే అంటబెట్టుకు అంటించుకోవద్దు అని నేను చెప్తూ ఉంటా కాబట్టి ఇది మనకు అలవాటు విద్యారాణ్య స్వామి కానీ లేకపోతే శంకరులు కానీ ఆ సమయం వచ్చినప్పుడు శూన్యవాది మీద ఓ మట్టిగా వేస్తూ ఉంటారు కాబట్టి మీరు లాజిక్ని దాటేసి భాషని అధిగమించి స్వరూపంలోకి వెళ్ళేప్పటికీ అక్కడ ఏమంటే భాష లేదు బుద్ధి లేదంటే ఇంకేముంటుందండి అక్కడ భాష లేదు అంటే వర్ణింపదగ్గది ఏదీ ఉండదు అక్కడ బుద్ధి లేదు అంటే ఇంద్రియ గోచరమయ్యేది ఏదీ ఉండదు ఊహకు అందేది ఏదీ ఉండదు ఆ స్వరూపంలో అంటే దాన్నే ఏమన్నారంటే వాళ్ళు అసలు ఏదీ లేదన్నారు వర్ణించేది ఏదీ లేదు ఇంద్రియములతో తెలుసుకునేది ఏదీ లేదు బుద్ధితో ఊహ చేయగలిగేది ఏదీ లేదు కాబట్టి అసలు ఏదీ లేదు దాన్ని అది శూన్యవాదం ఎందుకంటే ఏదైనా ఒకటి ఉంటే అది బుద్ధికైనా అందాలి ఇంద్రియాలకైనా అందాలి వాక్కుకైనా అందాలి ఈ మూడింటికి కూడా అందలేదు అంటే అక్కడ అసలు ఏది లేదు అది శూన్యవాదం వేదాంతలు ఏమంటారంటే చూడు అసలు ఏది లేదనే మాట తప్పు ఏదైనా ఒకటి ఉందని చెప్పాలన్నా లేదు రండి ఇలా రండి కింద కూర్చోగలుగుతారా అయితే నాకు చేయడం విశ్రాంతిగా విషయాల మీద ఏదైనా ఉందని చెప్పాలన్నా ఏదైనా లేదు అని చెప్పాలన్నా సాక్షి ఉండాలి ఇప్పుడు ఘటన ఉందని చెప్పాలంటే కూడా సాక్షి ఉండాలి కన్ను ఉంటే సరిపడదు చైతన్యం ఉండాలి కన్ను మనస్సు ఉంటే సరిపడదు చైతన్యం ఉండాలి అద్దం ఉంటే సరిపడదు సూర్యుడు ఉండాలి సూర్యుడు ఉంటే అద్దంలో ప్రకాశించి అద్దంలో అన్నీ ప్రకాశిస్తాయి అలాగే ఆత్మ చైతన్యం ఉంటే మనస్సు అద్దంలో ప్రకాశించి తద్వారా సకల జగత్తు ప్రకాశిస్తుంది కాబట్టి ఏదైనా ఉందని చెప్పాలన్నా సాక్షి ఉండాలి లేదు అని చెప్పాలంటే కూడా సాక్షి ఉండాలి కాబట్టి నీ శూన్యం సిద్ధించాలంటే సాక్షి ఉండాలి సాక్షి ఉన్నాడంటే ఇంకా శూన్యం సిద్ధించదు దీన్ని ఆక్సిమొర్రా అంటారు స్వజనం వ్యాఘాతం శూన్యమే సత్యమో శూన్యమే సత్యం అవ్వాలంటే ఉండాలి సాక్షి ఉంటే శూన్యం ఉండదు ఇలాంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి ఇలాంటి స్టేట్మెంట్ ఇలాంటివి దీంట్లో మ్యాథమెటిక్స్ లో కూడా వస్తాయి మ్యాథమెటిక్స్ ఇది వెరీ ఫిలసాఫికల్ సబ్జెక్ట్ కదా దాంట్లో కూడా వస్తాయి చాలా చక్కగా చెప్తారు వాళ్ళు వెరీ ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి కేవల్స్ అన్ని అలాగే ప్రూవ్ చేస్తాం అవును అవును ఎడక్టియో ఎడ్ అప్సర్డో రిడక్టివో ఎడ్ అబ్సర్డో అని ఒక మెథడ్ ఆఫ్ ప్రూఫ్ ఉంటుంది అంతేకాకుండా మెథడ్ ఆఫ్ ఇండక్షన్ అని ఇంకొకటి ఉంటుంది సో ఇది మ్యాథమెటిక్స్ లో కూడా చాలా ఫిలసాఫికల్ గా ఉంటుంది కాబట్టి శూన్యమే సత్యమైనచో శూన్యం సత్యం కాకూడదు అదో లాదికో ఎందుకంటే శూన్యం సత్యమైతే శూన్యము యొక్క సత్యత్వాన్ని నిర్ధారించే సాక్షి ఉండాలి సాక్షి ఉన్నట్లయితే శూన్యం సిద్ధించదు వెరీ ఇంట్రెస్టింగ్ రిడక్టివో అండ్ అప్సర్డ్ అనే విధంగా ప్రూవ్ అవుతుంది కాబట్టి ఆ మాట అంటున్నారు స్వరూపం ఉంటుంటే శూన్యము అనేది దుర్ఘటము కాబట్టి సరే శూన్యవాదాన్ని పక్కన పెట్టేయండి దాని మీద వేసేయడం పక్కన పెట్టేయటము ఇంక ఇప్పుడు ఏం మిగిలినది స్వరూపము గలదు ఆ స్వరూపం ఎట్టిది దాని ఎందు భాష ఉండదు దాని ఎందు భాష ఉండదు ఎతో వాచో నివర్తంతే అని చేతనే జరిగి మెడిటేషన్ ఇన్ వుచ్ మీరు భాషని డ్రాప్ చేసేసి మెడిటేషన్ ఉండాలి ఇలాగా మీరేం చేయాల్సి ఉంటుందంటే కూర్చోవాలి మీ మనస్సులో భాష ఉండకూడదు నో లాంగ్వేజ్ డ్రాప్ లాంగ్వేజ్ మీరు హవ్వని అడగకూడదు హవ్వను అడిగితే ఇంక నేనేం చెప్తాను జస్ట్ డ్రాప్ the language me e bhaasha ite a bhaasha me rasal drop long way jena apneke me eru wordless eikota me laupala padamu leen lepundaga eikota livet de laupala sankalpal olaga tiruto on tain ala patal patal eke mende sankalpal usto on tain a sankalpal anney kuda bhaasha rupanga untae me eripunaga gamanin chero lego abne kutsune ma bhava maradhi ante bhava maradhi ante adhi bhaasha ఇట్స్ word. వర్డ్ బావమరిది ఎక్కడ ఉన్నాడు వాడు ఎక్కడో వెయ్యి మైళ్ళు దూరంలో ఉన్నాడు ఏంటో లేదని పక్క రూమ్లో ఉన్నా బావమరుది అని మీ ఇమాజినేషనే తప్ప వాడు బావ మరది కాదు ఏం కాదు యూఆర్ జస్ట్ ఇమాజినేషన్ కాబట్టి బావ మరుది అన్నది ఇట్స్ ఎ లాంగ్వేజ్ లాంగ్వేజ్ అసోసియేటెడ్ విత్ ఎ థాట్ సపోజ్ బావ మరిది అనే వర్డ్ లేదనుకోండి వాట్ విల్ హ్యాపన్ టు ది థాట్ థాట్ ఆల్సో విల్ endukante words and thoughts they are together therefore you drop the words automatically thoughts will drop ante emaina to okka udutuna hanumanta pole ginchinatuga meer bhasha ane tivanti barrier ane buddhi ane tivanti barrier ni kuda gaate ses swarupa varaku velipotha eto vacho nivartante apraapya manasa ivanni barriers bhasha is a barrier it is in the form of అంటే మనహ మనోమయ పోషం విజ్ఞానము నేను కర్తను అని వీడు అనుకుంటాను చూడండి మీరు ఆలోచించండి యు లుక్ ఎట్ యువర్ సెన్ నేను మీరు నిద్రలేస్తాను నిద్రలేస్తూనే మీ చేతులు మీ కాళ్ళు ఎలా ఉంటాయి మీ చేతులు మీ కాళ్ళు ఎలా ఉంటాయి ఇప్పుడు బొమ్మ ఉందనుకోండి తనంతా తాను నడిచే బొమ్మ ఇలా కీజులు పెడితే ఏం చేస్తున్నది నడుస్తూ ఉంటుంది ఎందుకని అకి ఇచ్చినప్పుడు ఉన్న ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఎక్కడ ప్రసరిస్తుంది కాళ్ళలోనూ చేతుల్లోనూ ప్రసరించి ఆ బొమ్మ నడిచేస్తూ ఉంటుంది అదేవిధంగా మనిషి ఏమనుకుంటాడంటే తాను కర్తను అనే దృఢ విశ్వాసంతో జీవిస్తూ ఉంటాడు ఐఎమ్ డి డూ హీ హీజ్ ష్యూర్ దట్ హీస్ డి డూ హీస్ షూర్ నేను ఐఎం డి డూయర్ నేను పుట్టాను అంటే పుట్టుటా అనే క్రియక పుట్టిందని క్రియ కూడా వీడే కష్ట నేను ఫలానా ఆధించిన వాడు పుట్టాను అనేది దాంట్లో క్రియాపదం ఏమిటి పుట్టినాను కర్త ఏమిటి నేను అకర్మక్రియ కర్త ఉంటుంది అకర్తక క్రియ కాదు అకర్త క్రియ కాదు అకర్మకక్రియ కష్ట ఉంటుంది నేను పుట్టాను నేను పెరిగాను పెరిగి పెద్దవాడనైనాను మళ్ళీ అకర్మక్రియే ఏద వృద్ధం సో మళ్ళీ దాన్ని కరెక్ట్ ఎవరు నేను పెరిగి పెద్దవాడనైనాను కర్ట్ ఎవరు నేను దాని పీడిస్తున్నాను కరెక్ట్ ఎవరు సో హిట్ హీస్ హీస్ టు డూయర్ నేను ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వీట్లోనూ వీడు కర్త కాదు రిజల్ట్ మీకు అలాంటి దృష్టాంతాలు ఇచ్చాను అర్థమైనా ఉండాలి పెట్టాను హీ ఈజ్ నాట్ ది డూయర్ హీ ఈజ్ నాట్ ది డూ ఇయర్ కానీ నేను కర్తను అనే ఆ టాపిక్ లోకి వెళ్ళట్లేదు నేను నేను కర్తను అనే దృఢ విశ్వాసంతో వీడు జీవిస్తాడు దట్ ఈస్ కాల్డ్ విజ్ఞానమయ కోష మనం చూసాం విజ్ఞానమయ కోషతే నేను కర్తను వీళ్ళు నిద్ర లేసుకొనే ఎలా నేను కర్తను లేస్తాడు అంటే అర్థం ఏంటి టీ బొమ్మని వీధిపెట్టినట్టు అంటే చేతులు కాళ్ళు ప్రారంభం అయిపోతాయి అంచేత నేను మెడిటేషన్లో కూర్చొని ఉంటే కూర్చోలేదు ఎందుకంటే మెడిటేషన్లో చేతులు కాళ్ళు ఆడించటం ఉండదు డ్యాన్స్ చేయమంటే చేస్తారు ఓ హార్మోని పెట్టి హార్మోని పెట్టి దాన్ని ఇళ్ళ ఇళ్ళని నొక్కుతో డాన్స్ చేయడాంటే చేస్తుంది అంతే తప్ప మెడిటేషన్లో కూర్చోవాలి ఎందుకని నేను కర్తను కర్తను కాబట్టి డబ్బైనా సంపాదించాలి భోగాలైనా అనుభవించాలి డ్యాన్సైనా చేయాలి ఏదో చేస్తూ ఉండాలి కూర్చున్నా కూర్చు చేస్తూ ఉండాలి నేను కర్తను అది విజ్ఞానమయ్యే కోసం అంచేతనే వీళ్ళు నిద్రలు వేసుకొనే లైక్ డాల్ స్టార్ట్స్ మూవీ నేను భోక్తను ఇది ఆనందమయ్యే కోసం కాబట్టి భోగం నిద్రలు వేసుకొనే భోగ దృష్టి ఈరోజు నిద్రలేస్తారు మీరు నిద్రలు వేస్తూనే మీరు హౌ యూ లుక్ ఎట్ ద డేస్ లైఫ్ ఆ డే ఒక రోజు లైఫ్ మీ ముందున్నది మీరు ఆ లైఫ్ను మీరు ఎలా చూస్తారు ఈరోజు నేను చేయాల్సినవన్నీ ఏమున్నాయి ఈరోజు నేను పొందాల్సినవన్నీ ఏమున్నాయి విత్ దట్ నాట్ హౌ యూ లుక్ అట్ యు వర్సన్ దీంట్లో చాలా చిత్రమైన టాపిక్ ఇది దీంట్లో మీరు చేస్తున్న పనులు చేయొద్దని నేను చెప్పట్లేదు అలాగే మీరు చేస్తున్న పనులు వంట చేసి వంట చేయడం మానేండి స్వామీజీకి అర్థ కాబట్టి ఇంకా నో నో అలాగే మీరు దయచేసి డోంట్ పుట్టి తప్పేయండి that leads to unnecessary complications. So that is not what I am saying. Kriyanu adushto adutai Meru kattaya Dhani meru parashirun samanye nadutuna Adho akko koosham ho, aeidu kooshalala adho agatai Bhoagam ontundai Meru bhoogtta ya Udo maagiru panna mukha koosi Notla vespoonna adhan koondai Adhi banyini pilla ayyundi May first week loite allah ontundai Pulo hadah ontundai Thah Annetta ka Pulo hadah ontundai అదే భంగిని పిల్లి మే లాస్ట్ వీక్ లో అయితే ఎలా ఉంటుంది తీయగా ఉంటుంది ఇప్పుడు కుల్లదనము యొక్క అనుభూతి కలిగినదా లేకపోతే తీయ తీయదనం అనుకోండి నేను ఇంకే ఇవన్నీ కుళ్ళగా ఉంటాయని డోంట్ టేక్ దట్ సీరియస్లీ సో మొత్తానికి తీయదనము యొక్క అనుభూతి నా అభిప్రాయం ఏమిటంటే మే ఫస్ట్ వీక్ లో కంగారు పడి భంగిని పిల్లలు కొనొద్దు అని నా అభిప్రాయం చూడ సోచ్ సమర్థిక యూ హోల్డ్ దాట్ కంగారు లేదు ఒక్క ఒక్క వారం రాదండి పనిసెయిన తర్వాత ఇంకా మీరు కొనేసేయండి డోంట్ బీన్ హరి ఇంతటి ఉంటుంది పచ్చగా ఉంటుందని మీరు కంగారు పడుకుంటారు పుల్లగా ఉంటుంది అది ఇది ఎవరి ప్రతి సో మీరు ముక్క నోట్లో వేసుకుంటారు నోట్లో వేసుకుంటే అనుభూతి రసానుభూతి ఉంటుందా లేకపోతే మీకు భోక్తుంటాడా భోక్తుండడు భోక్తు ఉండడు మీకు ఆ మామిడి పండు ముక్క తీయని మామిడి పండు ముక్క నోట్లో పడగానే నేను ఉండదండి అక్కడ అంత టీగో ఉండదు అనుభూతిలో పడిపోయి ఆ అనుభూతి అయిపోయిన తర్వాత అట్లీస్ట్ దాని దాని పీక్ అయిపోతుంది ఒక థర్టీ సెకండ్స్లో ఆ పీక్ అయిపోతుంది అనుకో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేస్తారు అప్పుడు అంటారు ఎవరిని నేను ఎంజాయ్ చేశాను మీకు రహస్యం చెప్తా నేను అనే అహంకారం ఉన్నంత వరకు భోగం ఉండదు భోగానుభవం ఉండదు ఆనందానుభవం ఉండదు ఆనందానుభవం ఉన్నప్పుడు నేను అనే అహంకారం ఉండదు దట్ ఈస్ ది సీక్రెట్ కాబట్టి నేను ఏమిటేమిటి పొందాలి అనే భోక్తృత్వము ఒక కోశము నేను ఏమిటేమిటి చెయ్యాలి అనే కర్తృత్వము ఒక కోశము యూ హెవ్ టు గో అవుట్ you have to get out of those koshas. How? You clearly understand that everything is done, not by you, but for you. Get them buried in there. Meeru penchana laite adhi buried in there. Ukkha vassalol, temperate ekkoha onna ppudu, chamata pattingde. Meeru chamata pattingchana laite adhi pattingna. Meeru cheshanu bhojanau, jairanam aite adhi jairanam aite. రక్త ప్రసారం దానంతట అదే జరుగుతుంది వాయు సంచాలన శ్వాసక్రియ దానంత అదే జరుగుతుంది గుండె దానంతనదే కొట్టుకుంటుంది రోగం దానంతట చూస్తుంది మందు పడగానే రోగం దానంతది పోతుంది మందు కూడా మందు యు టేక్ ది మెడిసిన్ నాట్ యు ఆర్ నాట్ ఏ కర్తా దాగ్ ఎందుకో చెప్పమంటారా తలపోటు వాళ్ళంతా జ్వరంగా ఉందండి పక్కనే ఫిజిషియన్ ఉన్నాడండి అర్థు ది కర్తాయా లేకపోతే యూఆర్ డ్యాగ్ టు ది ఫిజీషియన్ మీరు కరెక్ట్ అది కాదు దీ సక్కం స్టాన్సెస్ మిమ్మల్ని ఏం చేస్తాయి కేవలం ఫిజిషియన్ దగ్గరికి లాక్కుపోతాయి ఆయన ట్యాబ్లెట్ రాసిస్తాయి అది వేసుకుంటే తగ్గిపోతుందని మీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి మెడిసిన్ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తారు అది వేసుకుంటారు తగ్గుతుంది ఇదంతా కూడా న్యాచురల్ ప్రాసెస్ కింద అయిపోతుందే తప్ప మీ కర్తృత్వం మీద ఆధారపడి లేదు అండర్స్టాండ్ దాట్ ఇన్ ఎనీకేస్ దేహము మనస్సు ఆత్మ అవి ఆత్మలు కావు అనాత్మతత్వం ఉంది దేహము ద్వారా మనస్సు ద్వారా నిర్వర్తించబడే సర్వము కూడా అనాత్మయే తప్ప ఆత్మయందు కర్తృత్వాన్ని అవి కలిగించమే కలిగించవు కాబట్టి కర్తృత్వము కాబట్టి నిద్రలేసుకొని ఎలా ఉండాలి స్వరూపముందు నిలిచి ఉండాలి నేను ఉన్నాను అంతే తప్ప నేను ఈవేళ ఏమిటేమిటి పనులు చేయబోతున్నాను ఏమేమి భోగాలను పొందబోతున్నాను అన్నత్వంలో కూడా బిజినెస్ మ్యాను ఈరోజు నేను డిస్పాచ్లు ఏవి పంపించవి పంపించాలి ఎన్ని వసూళ్లు ఉన్నాయి అని లెక్క వేసుకుంటాడు ఆ రకంగా ఈరోజు నేను చేయబోయే కర్మలు ఏమిటి నాకు రాబోయే ఫలములు ఏమిటి అని మీరు లెక్క మీరు కర్త భోక్త అనేటువంటి కోశంలో బంధింపబడే ఉన్నారు లీవ్ ఉంటాయి పోయిపోతూ ఉంటాయి వచ్చి వస్తూ ఉంటాయి కాబట్టి అది అర్థం చేసుకోవాలి లైఫ్ అన్నది యూ లీవ్ లైఫ్ Or life is lived for You లైఫ్ the లిమిడ్ ఫర్ యుది సత్యం లైఫ్ ఈజ్ లిమిడ్ అంటే యూ డు నాట్ లివ్ ఎ లైఫ్ ద లైఫ్ you లిమిడ్ ఫర్ యువ్ ది లైఫ్ ఆర్ లైఫ్ లివ్స్ యూ లైఫ్ లివ్స్ యూ తర్వాత ఇంకొకరు చెప్తారు చూడండి మీరు భోజనాన్ని మీరు భూజిస్తున్నారా లేకపోతే భోజనం మిమ్మల్ని భుజిస్తుంది భోజనం మిమ్మల్ని భుజిస్తాం భోగాన భుక్తాహమే భుక్తాహ ఒకడు ఆల్కహాల్ తాగివని ఉంటాడు ఆల్కహాల్ని వాడు తాగుతున్నాడా బాడీని ఆల్కహాల్ తాగుతుందా ఇట్ ఈ బాడీని ఆల్కహాల్ తాగిస్తూ ఉంటుంది ఒక సెటెన్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ తాగడం పూర్తయ్యేపటికి హీ విల్ బీ నో మో హీ విల్ ఫాల్ దెడ్ అలాగే సెటన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినడం పూర్తయ్యేప్పటికీ హీ రీచెస్ అండ్ ఇంకా గుట్టక పట్టలేదంటే అర్థమైతే ఇంకా లోపల తినాల్సిందేమీ లేదు ఈ ఫుడ్కి లోపల తినాల్సిందేమీ లేదు ఫుడ్ తినేస్తూ ఉంటుంది వీడిని ఇంకా తినాల్సింది ఏం ఇదంతా ఎందుకు చెప్పాలంటే కర్తృత్వము భోక్తృత్వము మీ అందు యథార్థముగా లేవు కాబట్టి మీరేం చేయాలంటే పంచభూష పరిత్యాగం చేయాలి ఇక దేహము దగ్గరకు వస్తే చెప్పిందే చెప్పిన కథ చెప్తున్నాను చూడండి యు హ్రాస్ ది రివర్ వితౌట్ బికమింగ్ వెట్ అంటే మీరు తడి అవ్వకుండగా దాటి వెళ్ళిపోవాలి తడి అవ్వకుండా దాటి వెళ్ళిపోవడం అనేది మీకు జన్ మాస్టర్స్ సేయింగ్ కదా చెప్పాను నేను అర్థం ఏంటి ఈ దేహము నేను కాదు అని మీరు ఎప్పుడైతే తెలుసుకున్నారో జన్మాస్తమూ శిష్యులు దాటి వెళ్తున్నారు జన్మాస్తడు తడే అవ్వకుండా దాటం లేని దాటేసి వెళ్ళిపోయారు వాళ్ళు అడిగారు మరి మీరు తడే కదా నేను అవ్వలేదు నీకంటే వస్త్రాలు తడైనాయి తప్ప నేను అవ్వలేదు కాదండి మీ కాళ్ళు కూడా కలిసేయంటే దేహము కలిసింది తప్ప నేను తడవలేదు అంటే అర్థం మీరు ఎప్పుడు కూడా సాక్షి స్వరూపంగానే నిలిచి ఉంటారు ఇక నేను ఒక నిఖాసైన మాట ఒకటి చెప్తున్నా మీరు యు టెల్ యువర్ సెల్ఫ్ ఎ థౌజండ్ టైమ్స్ దట్ ఐఎమ్ దిస్ బాడీ అని మీరు వెయ్యి సార్లు మీకు చెప్పుకున్నా మీరు దేహము కాదగలరు మీరు ఆత్మస్వరూపులుగానే ఉంటారు నిన్న చెప్పాను మీకు మీ అరిథమెటిక్ని మీరు సెటరైట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ స్వరూపాన్ని మీరేమీ సెటరైట్ చేయనక్కర్లా మీ స్వరూపము నిత్యము శుద్ధముగా అది నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అని అంటారు శంకరుడు సర్వకాలముల ఎందు టైమ్లెస్లీ నిత్యము అంటే టైమ్లెస్లీ శుద్ధము మీరు ఆత్మస్వరూపాన్ని ఏమీ పవిత్రం చేయనక్కర్లా ఆత్మను మీరేం పవిత్రం చేయనక్కర్లా మీరు కేవలము మీ దేహాన్ని పవిత్రం చేసుకుంటూ ఉండాలి దేహాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాలి మీ వాక్కును శుద్ధి చేసుకోవాలి మీ క్రియను శుద్ధి చేసుకోవాలి మీ మనస్సును శుద్ధి చేసుకోవాలి నిజానికి మనస్సు శుద్ధయ్యాక క్రియ శుద్ధ అవడం కాదు క్రియ శుద్ధి చేయడం ద్వారా మనస్సు శుద్ధమవుతుంది దాని పేరే కర్మయోగము కాబట్టి మనస్సు శుద్ధైతే క్రియ అలాగూ శుద్ధియే కానీ ఎక్కడ మొదలు పెడతారు క్రియతో మొదలు పెట్టాలి క్రియ బాహ్యమునందు మొదలు పెట్టాలి క్రియతో మొదలు పెట్టండి క్రియ శుద్ధముగా ఉన్నట్లయితే మనస్సు శుద్ధి వాక్కుతో మొదలు పెట్టండి వాక్కు శుద్ధముగా ఉన్నట్లయితే మనస్సు శుద్ధమవుతుంది కర్మతో మొదలుపెట్టి మనస్సు శుద్ధి వాక్కుతో మొదలుపెట్టి మనస్సు శుద్ధి కర్మతో మొదలుపెట్టి మనస్సు శుద్ధి అంటే కర్మయోగము వాక్కుతో మొదలుపెట్టి మనస్సు శుద్ధి అంటే దమము అల్టిమేట్ గా మనస్సు శుద్ధమవుతుంది దాంతో అది కామ్గా ఉంటుంది అది శమము ఇవన్నీ ఈ రకమైన శుద్ధి అవసరమవుతాయి తప్ప ఆత్మస్వరూపానికి ఏ శుద్ధి అక్కర్లేదు అది శుద్ధమే కానీ నేను అపవిత్రుడను నేను అపవిత్రుడను అనేది వైదికుని యొక్క మెత్తి మీద కనపడకుండా మోసే మహాభారం ఏమిటో తెలుసినా నేను అపవిత్రుడ ఉంటాడు వైదికుడు ఆ బండరాయిని అలా మోస్తూ ఉంటాడు నేను అపవిత్రుడర్మూ ఒకటి చేతిలో దాంట్లో నీళ్లు ఉంటాయి ఎందుకో తెలుసినా ఎప్పుడైనా అపవిత్రుడైపోతాడు తుమ్మొచ్చిందనుకోండి వెంటనే కూర్చొని అది మనం చేసుకోవాలి అపవిత్రుడు అయిపోయాడు నేను అపవిత్రుడని అనే మహాబరువుని ఆ మహాభారాన్ని మోస్తూ వైదికుడు అని చెప్పినే వైదికుడిని బెదిరించడం చాలా తేలిక డెబ్బై ఏళ్ల వైదికుడిని ఐదేళ్ల పిల్లాడు టెర్రరైజ్ చేసి పారేస్తాడు తాతా ముట్టుకున్నారంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఆ మోకాళ్ళు నొప్పులతో ఒక్క గెంతు వేస్తాడు టాటా ముట్టుకున్నారంటే ఎందుకంటే ముట్టుకోకుండా అపవిత్రుడు జాలి వేసుకుని వైదికల్ని చూసుకుని ఎప్పుడూ అపమిత్రులేక ఆ పాపాలన్యా లాగా గుట్టలు గుట్టలుగా ఎప్పుడు మింగేద్దావా అని చూస్తూ ఉంటాయి వాటి నుంచి పరిరక్షించుకుంటూ తనని తాను కాపాడుకుంటూ ఉంటాను వైదిక ఉంటాడు అమేసింగ్ మేము చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఎవరిలో ఒడియాలు పెట్టుకునేవాళ్ళు మడిగా పెట్టుకోవాలి ఒడియాలు నాకు ఒడియో వెయ్యి అంటే ఇవ్వడం అందాక ఇచ్చాక తప్పో అతను ముట్టేసుకుంటాను కేసరా కొట్టుకోరా ముట్టుకుంటాననే ఇప్పటికి ఏదైనా ఇచ్చేస్తా తీరా ముట్టేసుకుంటే కొడతారు పుట్టిన బేతలు ముట్టుకుని కాబట్టి అలా బెదిరించి మనకు కావాల్సింది మనం సంపాదించుకుని చెప్పకూడదు ఈ ఎండబెట్టిన ఒడియాలు కావాల్సి వచ్చినప్పుడు మేము ఏం చేసేవాళ్ళము తెలిసినా ఒకటి తీసుకుని అది చాప మీద ఎండబెట్టేవారు ఆ పులకరాయితో సూటిగా ఒక్క దెబ్బ కొడితే ఒడియో ఎగిరొచ్చి అంటే చాపకు అడ్డుకుని ఉంటుంది అది ఊడిపోయి ఎగిరొచ్చి బయటపడింది తీసుకుని వెళ్ళిపోయి తినే కారంగా ఉంటాయి అది చిన్న వయసులో తెలిసేది కాదు తినేయడం మంచిగా లేదా అంటే మాకు భయమే ముట్టుకుంటే అవి అంత అయిపోతాయి మాకు భయమే మనకు ఒడియం కావాలి తప్ప దాని అంతా అపవిత్రం చేసేటం మన అభిప్రాయం కాదు ఏమండి అపవిత్రం ఎమేషన్